దేవిని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను మరి సాయంకాల సమయంలో దేవుడి బట్టి ఆయన పరిశుద్ధమైన యేసు నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆయనే లోక రక్షకుడు మన రాజు రక్షకుడు కాపరి ఇమాని ఎలయ్యున్న దేవుడు ఆయన నామానికే మహిమ కలుగును గాక మరి పుడి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడే నమ్మదగిన వాడు మనము ప్రార్థనతో స్కైప్ చేసుకుందాం దేవినిచుదాం దీప సిస్టర్ ప్రైజ్ రాస్టర్ సరే అన్న పరిష్ద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుల స్తో రజ పరిశుద్ర బాబు సర్వశక్తి మంతుల సర్వాధికారి వందనాలు ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి దేవా ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకరం చెలిగించండి అదే రీతిగా ప్రభా మరి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభ అదే రీతిగా ప్రభా మరి మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిదిట్టుకునేలాగా ప్రభా మరి సాయపడమని ప్రార్దర్శంకండి దేవా ఏసు ప్రభా లోకంలో ఇక్కడ చూసిన గలిబిలి ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభ మీరు మమ్మల్ని తప్పించుకండి నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరిని ముద్రించుకునేందుకు నీకు పొందనాను ప్రభ దేవా నీకు ఎదుగుతజ్ఞతలు దేవా చేసూ ప్రభా మరి లోకంలో ప్రభ ఎంతో మంది ప్రభ నీ యొక్క శివార్త ప్రభ తెలియని ప్రజలు ఎంతో మందులు నడుతండి అలాంటి వారిని కూడా ప్రభని నీ యొక్క సన్నిధికి ప్రభ గించని లాక్కారండి తండ్రి ప్రతి బిడల్ని సన్నిధితో రావాల్సిందే ప్రభ ప్రతి బిడలతో మీరు దర్శించని మాట్లాడండి తండ్రి నేత్యానికి స్కోం మీకేమన్నా తండ్రి దేవ ఆత్మీయమని చూసాము ప్రభా మేము అందరం మెదిగింపబడాలి ప్రభ ఎక్కడ కూడా పడుకోవడానికి వీలేదు తండ్రి దేవా ఎన్ని శోధనలు వచ్చినా ఏది వచ్చానని ప్రభా మేము విజయం పొందడానికి తండ్రి నీ యొక్క ఆత్మీయత నడిపింపు మాకు డైట్ చేయమని ప్రార్థిస్తాం మీ సయ్యా దేవ మా కొరకు తండ్రి మరి మేము చేసిన ప్రతి పాపమే కానీ శాపమే కానీ ప్రభా రోగాలు వ్యసనాలు అన్నింటినీ కూడా ప్రభాని యొక్క శిల్వ మనం పైన భరించిన మా కొరకు తండ్రి మరి ప్రభా తుడి లేచిన గొప్ప దేవుడు వందనాలు తండీ దేవ ఏసు ప్రభావం మా కొరకు తండ్రి పర్లో రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరచినందుకు వందనాలు తండీ కాబట్టి ప్రభావ మేము పైన వాటిని వెతకాలా పైన వాటిని మేము చూడాలా అనేకలకు ప్రభా మీరు చూపించింది ప్రతిదీ కూడా ప్రభా మేము ఇతరులకు షేర్ చేసుకోవాలి ప్రభుని యొక్క వాక్యతిథిగా తండ్రి కాబట్టి ప్రభా మీరు మాకు సాయం చేయని ప్రభా దేవా మేమంతా వెలిగింపబడనా అనేకలు కూడా వెలిగింపబడ్డకు సాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ఏచు ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి ఆది అంతా మీరే తోడైంది నడిపిస్తారని ఏచిస్తున్న మాములు ప్రార్థిస్తాం తండ్రి థ్యాంక్ యూ ना प्राण प्रियु यु राजा अर्पिं अर ना हृदयर्पण ना प्राण प्रियु यु राजा अर्पंतन ना हृदयारपण विरी नो हृदय पूर्वाक आराधना तो नू, वि नो हृदया पूर्वक आराधना तो सत्य ना प्राण प्रियु ये सुजा अर्ंतु नूना हृदयापा प्राण प्रियु ये सुजा अर्पिं नूना हृदयापा अद्भुत करोचना आचर्य साध न प्रभुवा अद्भुत करोच आच्चय समाधान प्रभुवा बलवंड बहु प्रियु मनोहरु महिमारज స్తూతించేదన్ బలవంతుడా బహుప్రియుడా మా మనోహరుడా మహిమారాజా స్థూతించేదన్ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా अर्पिं नूना हृदयापा ना प्राण प्रियुड़ा ये सुजा अर्पिंत नूना हृदयर्पा विमोचना गाना मूलत सौंदर्य प्रेमास्तु तुला विमोचना गाना मूलत सौंदर्य प्रेमास्तु तो ना मस्क आराधिंत हर्षिंत ने पाड़ेदन ना प्रभुवा नस्क आराधिंत हर्षिंत ने पाड़ेदन ना प्रभुवा ना प्रियु यू राजा అర్పితునా హృదయార్పానా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజ అర్పింతు హృదయార్పానా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపా తల్లి మారచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరునింపక తల్లి మరచునా మరచిన గానీ నీ వెన్నాడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచినగాని నీ వెన్నాడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పానా నా ప్రాణ ప్రియుడా ఏసు अर्पंतु नृदर्पण मूलनु अक्षय मगुनी आहारमुन। मुन्यम गुनी आहार मुन्ती दीक्षा तो नि... స్థూతింతును రక్ష కూడా నా కొసీతివి దీక్షతో నిన్ను వీక్షించ స్తూతిను నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పితును నా హృదయార్పానా నా ప్రాణ ప్రియుడ ఏసు రాజా అర్పింతును నా హృదయార్పానా నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతాజ్ఞతా తోడా నీ ప్రేమను నే వివరించును విమోచకం కృతాజ్ఞతాస్తులతో नी प्रेम नु विवरी वी प्रियुडा प्रियड राजा। अर्पंत नू ना हृदयारपना ना प्राण प्रियु ये सुजा अर्पंतना ना हृदयारपा वागान ना नेवेरे विमोची ना की चीतीवे वग्दानुल नेवेरे विमोची ना की चीती ను ప్రహర్షింతును హల్లే హల్లే హల్లే పాడేదను ప్రహర్షింతును హల్లే హల్లే హల్లే నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా Raja अर्पंतु गीन गीन ना हृदयर्पण विरी ना आत्मा हृदय पूर्वाक आराधना तो सत्य मुग वि आत्मा हृदय पूर्वाक आराधना तो सत्य ना प्राण प्रियु राजा రాజా బ్రదర్ థ్యాంక్ యూ వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను మరి స్కైపులో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుడ మీ అందరినీ దీవించును గాక మరి దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం ప్రార్థన ద్వారా పరిశుద్ధుడ తండ్రి ప్రభువ ఆయన ఏసు క్రీస్తు రాజా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభ అయా మరి గడిచిన కాచి కాపాడిన దేవ మరి మీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంటున్నాం రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన నాయన తండ్రి వాక్యందర మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని మేము సరి నిన్ను స్థుతించి గనపరచటకు మీ సాక్షులుగా ఉండటకు ఆత్మ నడిపి మాకు అనుగ్రహించమని ఈ శ్రమంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ అందరికీ హృదయపూర్వక వందనాలు సిస్టర్ అండ్స్ బ్రదర్ దేవుడు దేవుడు మన ఎందు ఏం చూసి సంతోషిస్తాడంటే మరి మనం గ్రహించుకోవాల దేవుడు మన ఎందు ఏం చూసి సంతోషించును అనే అంశం మీద మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఎందుకంటే మరి జ్ఞానులు గనులు ఎంతో మంది దేవున్ని గురించి తక్కువ మంది దేవుని తెలుసుకోవడానికి ఆయనను శోధించి ఆయన జ్ఞానమును కనుగొనడానికి చాలా తక్కువ మంది ఆయనను తెలుసుకున్నారు కానీ రాజులు చక్రవర్తులు కూడా ఆయనను తెలుసుకోలేకపోయారు కొంతమంది మాత్రమే ఆయనను ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క జ్ఞానాన్ని వారు మరి తెలుసుకుని కోరారు ఒక జ్ఞాని మరి మొదట అంటున్నాడు ఆయన పరిశోధించి చోధించి తెలుసుకొని మరి ఈ విధంగా అంటున్నాడు ఎందుకంటే మరి జయము ఎక్కడ ఉన్నా కానీ అవన్నీ మనకి ఎంత బలము జ్ఞానము శక్తి ఏమున్నా కూడా ఏమి పని చేయవని మరి దేవుడు మరి మాట్లాడుతున్నాడు ప్రసంగి గ్రంథంలో తొమ్మిది పదకొండు తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చనంలో మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చదవగల రైతుల జరిగి ఓకే ప్రసంగి తొమ్మిది పదకొండులో ఈ విధంగా అంటున్నాడు మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను అని ఒక జ్ఞాని మాట్లాడుతున్నాడు సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను అదేంటంటే వడిగలవారు పరుగులో గెలువరు గెలవరంట వడిగలవారు పరుగులో గెలవరు అంటున్నాడు బలము యుద్ధమందు విజయము నొందరు బలము గలవారంట యుద్ధము నొందరు అంటు జ్ఞానము అన్నము దొరకదు జ్ఞానము అన్నము దొరకదంట బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదంట బుద్ధిమంతుల అగుట వలన ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అంది అందరికీ కలుగుచున్నవి అంటుంది మరి అదృష్టం అనేది యేసుక్రీస్తే అని ఎందుకంటే మరి బలము యుద్ధమునందు విజయమునొందరు అంటుంది జ్ఞానము వారికి అన్నమే దొరకదంట బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలగదంట ఎంత బుద్ధున్నా లాభం లేదంట కలగదంటుంది బుద్ధిమంతులగుట చేత ఐశ్వర్యము కలగదు తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ వశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి ప్రసంగి మూడులో ప్రతిదానికి సమయము కలదు అని ప్రభు వారు మరి మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో ప్రతిదానికి ఒక సమయము కలదు అంటున్నాడు అందుకని దేవుడు గ్రహించేటి మనకు తెలియదు అన్న తలంపులు వేరు మన తలంపులు వేరు అందుకనే దేవుడు మరి మనుషులకు మరి జ్ఞానము చేత ఏది మనము గెలవలేమంట దాన్ని బట్టి మరి దేవుడు మన ఎందు ఏమి చూసి సంతోషిస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గ్రంథము ఇరవై అధ్యాయము మూడో వచ్చంలో తామెతలు ఇరవై ఒకటి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట నీతి న్యాయములు నీతి ఆయననే న్యాయము ఆయననే అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే ఎహోవాకు ఇవి ఇష్టము అంటున్నా నీతి అనేది ఆయననే కాబట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే ఎహోవాకు మనము దేవునికి ఇష్టానుసారంలో ఉండే జీవితాన్ని జీవించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన ఎందు ఆయన ఆయన నీతి ఉండాలా అని అంటున్నాడు అందుకనే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే ఎహోవాకు ఇష్టం నాలుగవచనంలో అహంకార దృష్టి గర్వహృదము హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటుంది ఎందుకంటే మరి అహంకార దృష్టి మరి చాలా మందిలో ఉండొచ్చు కానీ మనము సరిచేసుకొని క్రీస్తుకు మనము పరిచారకులుగా ఉండేటట్లుగా మనము ప్రయత్నించాలి ఎందుకంటే దేవుడు మరి సమస్తమును ఎరిగినవాడు ఆయనకు అసాధ్యం భూమి మీద ఏది లేదు కాబట్టి ఆయన సమస్తము చేయగలడకు సమర్థుడు కాబట్టి మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏషయ అరవై లో ఎనిమిదిలో యైయ అరవై ఒకటి ఎనిమిది ఏలైనగా న్యాయము చేయుట న్యాయము చేయుటయు చేయుట ఎహోవనగు నాకు ఇష్టము అంటు ఏలైనగా న్యాయము చేయుట ఎహోవనగు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసవ్యము అంటున్నాయను ఆయన న్యాయం చేస్తే ఆయనకు ఇష్టమంట అది ఎవరు చేసినా కూడా మరి న్యాయాన్ని అనుసరించి మనము జీవించాలని మరి ఆయన న్యాయం గురించి మాట్లాడుతున్న ఏలైనగా న్యాయము చేయుడ హోవానకు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసవ్యము సత్యమును బట్టి వారి వారి క్రియల ఫలమును వారికి వారికి ఇచ్చు వారితో నిత్య నిబంధన చేయుదినట్టు ఎందుకంటే మనము నీతి న్యాయములను అనుసరించే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే మరి ఆయనను మనము అనుసరించే వారిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఉషయ ఆరు ఆరు చూద్దాము ఉషయ ఆరు ఆరులో నేను బలిని కోరను గాని కనికరముని కోరుతున్నాను అటు మనము కనికరమును ఆయన కోరేవు దేవుడు అందుకని మనము ఆయన కనికరాన్ని బట్టి మనము రక్షింపబడి ఉన్నాం గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు మా కనికర స్వరూపుడు కాబట్టి అదే అంటున్నాడు నేను బలిని కొరను గాని కనికరమునే కోరుస్తున్నాను కానీ మనిషి కనికరమును కనికరము తోటి సహోదరుని పట్ల కలిగి లేడు మరి దేవుడు ఎప్పుడు కనికరా స్వరూపుడే కానీ మనుషుడు మరి గర్విష్ఠుడు ప్రతి పనిలో మనిషి గర్విష్ఠుడుగా ఉన్నాడు అహంకార దృష్టి గలవారుగా కానీ దేవుడు కనికర స్వరూపుడు నేను బలిని కోరను కాని కనికరమునే కోరుస్తున్నాను దహోర బలుల దహన బలుల కంటే దేవిని జ్ఞానము నాకిష్టమైనది అంటుంది దేవిని గూడ్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది అని ఆయన మరి మాట్లాడుతున్నాడు అయితే ఏడో వచనంలో ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాస ఘాతకులై నా నిబంధనను మీరు ఉన్నారు అంటుంది మనము ఆయన మాట మీరే వారిగా ఉండకూడదని విశ్వాస ఘాతకులని మనం పేరు తెచ్చుకోకూడదు ఎందుకంటే విధిష్టాంతములుగా ఉంచబడి ఉన్న ఈ కొన్ని విషయాలు మనం అధిగ్రహించుకోవాలి అందుకనే మనము దేవిని మాట వినేవారిగా ఉండాలా అంటున్నాడు ఎందుకంటే దేవుడే ఈ లోకానికి సృష్టికర్తగా ఉన్నాడు ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు ఆయన జీవాధిపతి సర్వ సృష్టికి ఆయనే కారణభూతుడు నూట నలభై ఏడు కీర్తన కీర్తనలో నూట నలభై ఏడు తన ఎందు భయభక్తులు గలవారి అందు ఆయనేమంటున్నాడు తన ఎందు భయభక్తులు గలవారి అందు తన కృపకురకు కనిపెట్టు వారి అందు ఎహోవా ఆనందించు ఉన్నాడు చూడండి మనము దేని గురించి కనిపెడుతున్నాము కొత్తది భూమి మనం కనిపెట్టేది ఏం లేదు ఇంత ముందు ఉన్నాయే ఇంతముందు సృష్టి ఆరంభం నుంచి ఉన్నవే ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి కొత్తగా మనం చూసేది ఏమి లేదు మన చే కాకపోతే మన చేతుల కష్టార్జితాన్ని చూస్తామేమో రోజు అందుకనే తన అందు భయభక్తులు గల వారి అందు తన కృప కనిపెట్టు వారి కనిపెట్టు వారి అందు ఎహోవా ఆనందించు వాడైనాడు మనం కనిపెట్టేది ఎహోవా ను ఆనందించు అందుకని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు తన ఎందు భయమక్తులు గలవారి ఎందు తన ఉపకొరకు కనిపెట్టుకును కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఇరుషులే మా యహోవాను కొనియాడము సుయను నీ దేవిని మరి దేవుడు మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనం ఏ విధంగా ఉండాలంట ఆయనను గనపరిచేవారిగా ఉండాలా ఆయనను మహిమ ఉండాలి అని అంటున్నాడు దేవుడు మరి మాట్లాడుతున్నాడు అయితే నూట కీర్తన నాలుగో వచనంలో యహోవా తన ప్రజలయందు ఎందు ప్రీతి గలవాడు అంటున్నాడు యహోవా తన ప్రజల ఎందు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటు చూడండి మరి దీనులు దీనత్వం కలిగి ఉండే వారిని మరి ఆయన రక్షణతో అలంకరిస్తాడంట అంత మంచి ధన్యత దేవుడు అంటున్నాడు యహోవా తన ప్రజల ప్రజలందు ప్రీతి ఆయన దీనులను రక్షణతో అలంకరించును అవును ఆయన రక్షణ మనకి అలంకరణ మనలో లేదే ఆ తగ్గింపు జీవితం మనలో లేదు ఆయన మనస్వభావము మనలో ఎందుకు లేవు క్రిస్తుని ధరించుకున్న మనకు ఆయన వెలుగు మనలో ఎందుకు ప్రకాశించదు క్రీస్తు కలిగిన మనసు మనలో ఎందుకు ఉండదు సహోదరుని పట్ల మనం ప్రేమ కలిగి ఎందుకు ఉండం సహోదరి పట్ల సహోదరుడి పట్ల అయినా కూడా ఆయన అదే అంటున్నాడు యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ప్రీతి ఆయన దీవులను రక్షణతో అలంకరించండు మనను అలంకరించినప్పుడు మనం ఎట్లుండాలా సిద్ధపాటు కలిగి పెళ్లి కూతురులా ఉండాలా అలంకరణ దేనికి సాదృశ్యం అంటే పెళ్లి కూతురుగా మనను అలంకరించిండు ఆయన మనం సిద్ధపడకపోతే మరి ఆయనతో ఉండలేము ఎందుకంటే ఆ బుద్ధి లేని మన జీవితాలు మరి ఉంటాయేమో గ్రహించుకోవాలి అందుకని ఆయన రక్షణతో అలంకరించిండట తన ప్రజలను ప్రీతి ఆయన రక్షణతో అలంకరించింది అందుకని ఐదవ వచనంలో భక్తులు ఘనత నంది కాగా వారు సంతోషభరుతులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అంటున్నాడు ఇక్కడ మనము ఉత్సాహగానము ఆయన పట్ల మనం చేసేవారిగా ఎప్పుడు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని మనము గ్రహించుకోవాల మనము మన నోటితో ఆయనను ప్రతిదినము ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల ఎప్పుడు ఆయనను స్థుతించి గణపరిచే వారిగానే ఉండాల తన సహోదరు మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలా ఎందుకంటే దేవుడు ఇప్పుడు ప్రీతి గలవాడైనాడు ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనములో ఈ విధంగా అంటున్నాడు సామెతల గ్రంథము పదిహేను ఎనిమిది భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు హేయములు ఎందుకంటే భక్తి మనలో లేకపోతే ఆ బరులు అర్పించినా కూడా అవి దేవినికి వ్యతిరేకమే అంటుంది భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు హేయములు భక్తిహీనులు అంటే దేవుని నమ్ముకొని కూడా కరెక్ట్ భక్తి లేకపోతే హాలు హీనులు ఎందుకంటే అన్యులు వేరు భక్తిహీనులు వేరు ఎందుకంటే భక్తిలో ఉన్నామని నటిస్తూ భక్తిహీనత చూపించి దే దేవిని హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించక భక్తిహీనులు అర్పించు బనులు యహోవాకు హేయములు అంటున్నాయి ప్రార్థన ఆయనకు ఆనందకరం చూడండి మరి ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నాడు ఏదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము దేవుడు మరి సమస్తమును చేసిన వాడు కాబట్టి మన హృదయములు ఏ ముందు ఆయనకు ఏటగా తెలిసిపోతుంది అందుకనే మనకు తలంపు పుట్టక ముందుకే ఆయనకు తెలిసిపోతుంది అందుకనే భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు ఏయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట సంతోషపరిచే ప్రార్థన మరి అటి ప్రార్థన మనము యుక్తముగా చేయాలంటే మొదట మన ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాల నిన్ను నీ పొరుగు ప్రేమించుము అన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించము ఇవి ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలను పాటించండి మనం దేవుడిని ప్రేమిస్తాం విశ్వాసం ఉంది కానీ క్రియలేవు అది మృతమే దాని మీద కాదు మనం దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకని మనం గ్రహించాల ఎందుకంటే దేవుని మాటలు మనము గ్రహించేవాడిగా ఉండాలి అందుకని తొమ్మిదవచనంలో భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము అంటుంది అలా మార్గము కూడా హేయమేనంట ఆయనకు వ్యతిరేకము అంటుంది నీతిని అనుసరించు వారిని వారిని ఆయన ప్రేమించును మనము నీతిని అనుసరించి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలని ఆయన కోరిక ఆయన సంతోషము మరి మనము ఆయనను సంతోషపెట్టే వారిగా మాత్రమే ఉండాలి అందుకనే ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి అందుకనే భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వారిని వారిని ఆయన ప్రేమించుతున్నాడ ఎందుకంటే నీతి రాజ్యము ఆయన్నే ఆయనను వెతకాల మనము మనుషులను కాదు మనుషులు సంతోషపెట్టే విధానాలు మనకు అక్కడ లేదు అందుకని ఆయన మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు ఈ లోకముకు ఆయన ఏకైక కుమారుని పంపి మన పాపాల నిమిత్తము కలవరి శిల్వలో ఆయన కాల్చిన రక్తంధార కొన్నాడు ఆయన విమోచించడు చివరి బొట్టి వరకు ఈ కలవరి శిల్వను ప్రతిదినం జ్ఞాపకం చేసుకొని ఆయన మనసు ధరించుకొని ప్రతి ఒక్కరు మరి తన సహోదరుని సహోదరులను ప్రేమించాలి అది ఆయన నీతిని మనం నెరవేర్చినట్టు ఆయన ఆజ్ఞలను మనము పాటించినట్టు ఆయన ఆజ్ఞలను పాటించండి ను సాయంత్ర పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు నేను ప్రార్థన ఉపవాస ప్రార్థనలున్నా నేను ఏ ప్రార్థనలున్నా నువ్వు మెడిటేషన్ చేసినా ఏం పనికిరావు ఎందుకంటే నువ్వు నేను ఎవరైనా ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన అంగీకరించగలడు అందుకనే భక్తిహీనుల బరులు నాకు హేయములు అన్నాడు భక్తి ఏంది నీ హేయత ఏంది అందుకని మనము గ్రహించుకోవాలి అయితే లూకాసు వార్త పదిహేనో అధ్యాయం వచనం నుంచి చూస్తే అటువలనే మారు మనస్సు అక్కర లేని మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే అంటుండ ఇది దేవిని మాట కదా ఆయన్నే మాట్లాడుతున్న మాట కదా అటువలనే మారు మనస్సు అక్కర లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటుంది మరి మనం దేన్ని కలిగి ఉండాలా ఈ తొంభై మంది మరి భక్తిహీనులుగా ఆయన చేశాడు అందుకనే మారు మనసు అక్కర లేదు అటువలే మారు మనసు అక్కర లేని తొంభై మంది నీతి మంతుల విషయమై అంటుడు మళ్ళా నీతి మంతుల కలుగు సంతోషము కంటే తొంభై తొమ్మిది మంది కంటే ఆ సంతోషము కంటే మారు మనసు పొందు మీ హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించే విషయములు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై తరలోక ఎక్కువ సంతోషము కలుగును అంటుడు ఆయన అందుకని మనము ఏది వెతికిన దేవిని వెతికేటప్పుడు ఆ దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలంట అందుకనే ఎనిమిదో విషయంలో అంటున్నాడు ఆ లూకాసువార్త పదిహేను ఎనిమిదిలో ఏ స్త్రీకైనానో పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటు మరి దేవుడు దేవుని సృష్టి కానీ బంగారంకే ఆమె అంత ఆతృతపడి శ్రద్ధగా వెతికిందామె కానీ మనము బంగారం కంటే శ్రేష్టమైన మహా పరిశుద్ధుని మనము ఏ విధంగా వెతకాలా అందుకనే ఒక స్త్రీని మనకు పోల్చింది అన్నట్టు మనము మనము స్త్రీ సంఘము మరి ఆయనను వెతకాలా ఏ స్త్రీకైనానో పది ఎండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఓడ్చి అది దొరక వరకు వెతకదా అంటుడు ఆయన మనను వెతుకుంటొచ్చిండు మనం ఏసుప్రభుని వెతుకుంటూ వెళ్ళలేదు ఎందుకంటే అది మనము పాపముగా ఉన్నప్పుడు మరి మన పాపాల నిమిత్తమై ఆయన కల్వ శిల్వలో రక్తము కాచిండి కాబట్టి మనం గ్రహించుకోవాలి అందుకనే ఈ విధంగా మనము దేవిని వెండిని వెతికినట్టు బంగారమును వెతికినట్టు దేవిని వెతికే ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుని విషయంలో మనము ఏ కూడా అజాగ్రత్తగా ఉండకూడదని మాట్లాడుతున్నాడు ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచనంలో ఏ విధంగా ఉండాలంటున్నాడంటే ఎబ్రి పదకొండు ఐదు నుంచి విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడను అంటుడు అసంటి విశ్వాసం మనలో ఉందా ఎవరన్నా నడుస్తున్నారా మాటల వాటికి మనుషులను సంతోష జీవిస్తున్నారా మనం మనం పరీక్షించుకోవాలా ఎందుకంటే మరి దినములు మరి చెడ్డవి గనక సమయమును చాలా మంది మీ కానీ సాతాన్ అంటున్నాడు సమయము వానికి కొంచెమే గనక అతనికి సాతానుకు సమయము కొంచెమే ఉంది కాబట్టి విజృంభిస్తున్నాడు అతనికే సమయం లేదు అతను కూడా చాలా శక్తి సంపన్నుడు అయినా కానీ నాకు సమయం లేదంటాడు మనకు ఏ శక్తి ఆధారం లేదు మనకు క్రీస్తే ఆధారం అయినా కూడా మనము ఆ సమయాన్ని చాలా వ్యర్థం చేస్తున్నాం ఆయన కియకుండా అందుకనే ఆ విశ్వాసం అనేది చాలా కోల్పోతాం విశ్వాసం ఉన్నా క్రియలు లేని విశ్వాసము మృతం చేసుకుంటున్నాం కానీ నమ్మకం మాత్రము ఆ మేమే స్ప్రభు నమ్ముకున్నాం ఆయన్నే చూసుకుంటాడంటే మనం ఏం చేయండి అనేది చూసుకోడు అందుకనే విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను చూడండి అతని విశ్వాసం ఆ విధంగా ఉంది అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందిండంట ఆయన ఆయన కొనిపో కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనక అతడు కనబడలేదు అవును ఆయన ఇష్టానుసారంగా ఆయన నడిచిండు కాబట్టి ఆయన ఆయన దేవుని ద్వారా ఆయన దేవిని దెబ్బకు వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే మనము విశ్వాసమును బట్టి అంటే ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయినట్టు చూడండి అంత విశ్వాసము దేవిని కదిలించి ఆయనతో వెళ్ళి ఆయనతో ఆయన చేర్చుకున్నాడు ఆ విధంగా మనం ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము గ్రహించుకోవాల మనము దేవిని తెలుసుకునే వారిగా ఉండాలి ఆయనను స్తించి గణపరచాల మహిమపరచాల ఆయన ఆరాధించాలి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన పిలుపులకు రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిదిలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది చూడండి నాకు సమస్తము సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు విపప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైనా యాగమునై ఉన్నాయంట చూడండి ఏ విధంగా ఉన్నాయంట అవి వాళ్ళు పంపిన ఆ కానుకలు ఎంతో దేవుడు ఇచ్చిన విధానాన్ని అయినా ఏమి నాకు తక్కువ కాలేదు మీరు ఇచ్చినవి ఏమాత్రం కూడా మాకు ఏమయ్యూ తక్కువ కాలేదు లేక ఉన్నను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టము ఇష్టమునైనా యాగమునై ఉన్నవి చూడండి మరి అంత మంచి విధానాలు అక్కడ దేవుడు ఈ ఇవి దానం ఇచ్చుట అన్న విధానములో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకంటే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అంటుంది మీరు పంపిన వస్తువులు ఎపప్రోదీతు వలన పుచ్చుకొని ఏమయో తక్కువ లేక అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైనా యాగమునై ఉన్నవి అంటుండి చూడండి దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడి అందుకంటే కాగా దేవుడు తన పంతొమ్మిదవసం దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలు నీ ప్రతి అవసరమును తీర్చును అంటుంది అవును దేవుడు ప్రతి వారికి అవసరాలు తీర్చున్నాడు కానీ అది మనం చేసుకున్న పని వల్లనే మన అవసరాలు తీరుతున్నాయని మనుషులు అనుకుంటున్నాడు మరి ఆ రోజుకు ఆ శక్తి ఆ బలము జ్ఞానము నీకు ఇంది నువ్వు పని చేసుకోలేవు నీ అవసరము తీర్చుకోలేవు ఆ బలము ఆ శక్తి ఆ ధైర్యము నీకు కాబట్టి నువ్వు పని చేసుకుంటే ఆ డబ్బులు నీకు వచ్చాయి నాకు వచ్చాయి అది గ్రహించాలి ఎందుకంటే మనం జీవంతో ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చిన బలం చేత మనము హాని చేసుకుంటున్నాం అని దేవుడు మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసే దేవుడు కానే కాడు అందుకని నూట కీర్తన నూట కీర్తన పదిహేను వచ్చినము ఎహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటుడు చూడండి ఎహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటుడు ఆయన అంత విలువగా ఆయన మనను మనము మనుషులు ఆ మరణాన్ని ఆ విధంగా పొందిన ఆయన దృష్టి చాలా విలువగలదంట కానీ మనుషుని మనచే ప్రేమించలేని పక్కపడి శేవాలు పోతుంటే ఎవరో మనకేం అవసరం లేదన్న విధానంలో ఉంటాం కానీ ప్రేమ అనేది కలిగి ఉండాల అందుకని యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంట యహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నానంట నీవు కట్లు విప్పి ఉన్నావు కుమారుడయ కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటు అవును పాపం అనే కట్లు ఆయన విపగలడు ప్రతి ఒక్క బంధ కట్ల నుంచి విడుదల చేయుటకు సమర్థుడు ఆయన సమస్తానికి ఆది సంభూతుడై దేవుడు మనము గ్రహించేది ఏంటంటే మనము ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికి ఆయన ప్రేమను కలిగి ఉండుట మహాశ్రేష్టం ఎందుకంటే మరి అంతకంటే విలువైంది మనకింకోటి భూమి మీద ఏది లేదు ఆయననే సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు ఎబ్రులకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో పదార వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకూడి అంటుడు సహాయం వేరే వాళ్ళకు మీ చేతనైనంత వరకే సహాయం చేయండి అంటుడు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడి అట్టి యాగములు దేవినికి దేవిని దేవిని దేవిని మీ నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు అంటు మీ నాయకులుగా ఉన్నవారు లెక్క ఉప్పజప్పవలసిన వారై వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనమేమి మీకు ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి అంటు అవును మనకు మనను మంచి మార్గంలో మనకు కొన్ని తెలివని తెలిచే తెలిసే విధంగా చేసే వారికి మనం లోబడాల వాళ్ళ మాట వినాల ఎందుకంటే మరి గురువులు ఏంది మనము నేర్చుకోలేదు ఎవరమైనా నేర్చుకోలేం ఎందుకంటే మనము ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోమన్నాడు దేవుడు ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అంటున్నాడు మనము ఆ యోగ్యత కలిగి మనము కూడా ఇతరులను యోగ్యంగా ఎంచుకునే వారిగా ఉండాల అందుకని మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్త గలవరమై ఉండాలని దేవిని చిత్తం అది ఎబ్రి పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఎబ్రి పన్నెండు ఇరవై ఇరవై తొమ్మిది ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి అవును ఆయన దహించు అగ్ని మంచికి ఆయన ప్రేమ స్వరూపి మరి దుష్టత్వానికి దుర్మార్గానికి ఆయన దహించు అగ్ని అని మనము దేవుడు దహించు అగ్ని అని మనము ఎందుకంటే ఆయన ఓర్పు కలిగి మన నిమిత్తమై ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు అది గ్రహించుకొని ఆయనకు మనము భయపడే వారిగా ఉండాలా అని దేవుడు సెలవిస్తుంటున్నాడు మనం గ్రహించుకొని ఆయన నామాన్ని మన ప మహిమపరచాలి ఘనపరచాలి ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు ఆయన సజీవుడు యుగ రాజు ఇర్మియా గ్రంథంలో తొమ్మిది ఇరవై చూస్తే ఇర్మియా తొమ్మిది ఇరవై అతి చేయించువాడు దేవిని దేనిని బట్టి అతిశయింపవలని అనగా చూడండి మనము అతిశయ పడడానికి వీల్లేదు కానీ మనం ఒకవేళ అతిశయిస్తే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని భూమి మీద కృప నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలను అంటాడు అవును మరి మనము ఆయనను పరిశీలనగా తెలుసుకునే ఉండాలని దేవుడు ఈ విధంగా మనను మాట్లాడుతున్నాడు ఆయన అంట పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అని చెప్తూ ఉన్నాడు అట్టి వాటిలో అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని సెలవిచ్చుతున్నాడు ఆయనను పరిశోధించే వారిగా ఉండాలా పరిశీలనగా తెలుసుకోవాలా అని చిత్తం ఏంది అని నెరవేర్చే అని చిత్తము తెలుసుకొని ఆయనకి కార్యాలు చేస్తే మరి ఆయన మన హృదయంలో ఉన్న ఏ కోరికైనా నెరవేర్చటకు సమర్థుడు కానీ మన సొంత తలంపులతోటి అడిగితే ఆయనకు అంగీకారమైనవి కాకుండా మన సొంత తలంపులతో అడిగితే అయినా సహాయము చేసే దేవుడు కాడు ఎందుకంటే ఆయన చిత్తం లేని మనము ఆయనకు అంగీకారమైనవి ఏవి మనం అడిగితే అయినా దయచేసే దేవుడు కాడు అవును ఎందుకంటే మరి మీరు అడిగితే మరి అది మన భోగేశాల నిమిత్తమే కావచ్చు ఎందుకంటే మీకు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు అంటున్నా అందుకని మరి అతిశయించేవాడు దీనిని బట్టి అతిశయింపు భూమి మీద కృపచూపచూ నీతి న్యాయమును జరిగించుతున్నా యహోవను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అంటుడు అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడను అంటుండే ఆనందించువాడనని యహోవా సెలవిస్తున్నాడు మనము మరి ఆయనను సంతోషపెట్టే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించుకోవాలి ఆయన మాటలను మనము గ్రహించుకొని ఆయన నామానికి మహిమతి ఇచ్చేవారిగా ఉండాలి అన్న జీరులందరూ సున్నతి పొందని వారు గనక ఇజ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు అంటున్నారు అంటే హృదయము సరిగ్గా లేని వారు అన్య జీలు సున్నతి పొందని వారు గనక ఇజ్రాయేళ్ళందరూ హృదయ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు అంటుండం ఎందుకంటే హృదయ పూర్వకముగా నమ్ముకున్న వారు హృదయంలో సరి నడవడి లేని వారు ఆయనకు లోబడి నోళ్ళని జనము అంటుడు అంతే కదా మరి హృదయ సున్నతి మరి సరిగ్గా లేకుండా ఉన్నారంట నొందని వారు హృదయ సంబంధమైన సున్నతి నొందని వారు కనుక రాబో దినములలో సున్నతి పొంది సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండు అగ్యుక్తియులను బిరుదావారిని ఏదోమీలను అమోనీయులను మోయాబీలను గడ్డ కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను ఇదే ఒక వాక అంటుంది ఎందుకంటే మరి మనము చూసి కూడా చూడనట్టు విని కూడా వినట్టు మనము మనుషులు ప్రతి ఒక్కరు ఆ విధంగానే ఉంటున్నారు కాబట్టి మరి మనం గ్రహించుకోవాలి ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్తము నెరవేర్చే ఉండాలని దేవుడు సెలవిస్తుండదు అందుకని మనము ఆయన మాటకు లోబడే ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఎందుకంటే ఆయన సర్వసృష్టికి ఆది సంబూతుడు ఒకటో దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది ఒకటో దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిది నా దేవ నీవు హృదయ పరిశోధన చేయిచు హృదయ పరిశోధన చేయచు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటు చూడండి యథార్థవంతులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు నా దేవ నీవు నా హృదయ పరిశోధన చేయిచు యదార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును నీవైతే యదార్థ హృదయము గలవాడవై ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నావు చూడండి మనస్పూర్వకముగా దేవిని గణపరచాలి హృదయపూర్వకముగా అందరిని దేవిని ఏ విధంగా ప్రేమిస్తావో మన సహోదరుని కూడా ప్రేమించాల దేవినికి మొదటి స్థానం ఇవ్వాలి తర్వాత మనం అందరినీ ప్రేమించి ఆయన ప్రేమను బట్టి మనము సహోదర ప్రేమ చూపించాలి అని మనము గ్రహించుకోవాలి ఎందుకంటే చూడండి ఆయన యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుతున్నాను అంటుంది ఆ విధంగా మరొకప్పుడు వారు ఇచ్చినట్టుగా చూస్తున్నాం అందుకని మనం ఉద్రయించేది ఏంటంటే ఆయనకి ఇవ్వడంలో కూడా ఎనకపోవద్దు ఎందుకంటే దేవునికి ఇచ్చి ఆయనను శోధించేవారు కూడా మరి ఎంతో ఆయన ద్వారా లాభాలు పొందినవారు అంటే ఆత్మీయమైన లాభాలు అదే పద్దెనిమిదో వచనంలో అబ్రహాము ఈసోకు ఇజ్రాయేల్ మా పితరుల దేవా యహోవా నీ జనులు హృదయ పూర్వపకముగా కల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము వారి హృదయమును నీకు అనుకూలపరచము అంటుంది అంటే వాళ్ళ హృదయము మరి ఎక్కడ తొలగిపోకుండా మరి నీ ధ్యానం ఉంచుటకు సహాయం అనుగ్రహించుంటుంది మరి స్తోత్రము అని వారు వారు దేవిని మనం కూడా ఆ విధంగా మరి అబ్రహాము ఈసాకు ఇజ్రయేలను ఆ మా పితరుల దేవాన్ని ప్రార్థిస్తున్నాడు యహోవా నీ జనులు హృదయపూర్వకముగా కల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము వాళ్ళ హృదయంలో ఎప్పుడు కాపాడము అంటు ఈ సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటు ఆ విధంగా ఎందుకంటే మరి దేవుడు మనుషులను సృష్టించిన దేవుడికి మాట మనుషుడు వినకపోతే మరి చాలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనము ఆయన ఉదయపూర్వకంగా ఆరాధించి గనపరిచే వారిగా ఉండాలా ఆయన నామమును స్తించే వారిగా ఉండాలని మరి దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ఎందుకంటే మొదట ఆయన అన్నాడు ఎందుకంటే బలవంతులు గెలవరంట బలవంతులు ఎవరు పరుగులు గెలవరు అని అంటున్నాడు మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు కనబడను తెలియబడను వడిగల వారు గెలవరు అంటున్నారు మనం వడిగా ఉన్నామని మేము గెలుస్తామని మనము అనుకోకూడదు దేవుని ముందు పెట్టాల అది కూడా మంచి పని విషయం అయితేనే పరిగెత్తాల వడి గలవారు గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయము నొందరు ఎందుకంటే దేవుడు మనం ముందుంటే అది విజయము మనదే అది దేవునికి ఇష్టానుసరమైన విజయం అయితేనే జ్ఞానము గలవారికి అన్నము దొరకదు ఎంత జ్ఞానము మనం నమ్ముకున్నా కానీ దేవుణ్ణి ఆయనను ముందు పెట్టి అది ఆయనకు అనుకూలమైన ఆ జ్ఞానము ఆయనకు ఇష్టమైన జ్ఞానంతో మనం చేసే పనులైతేనే మనకు అన్నం దొరుకుతుందంట జ్ఞానము గల వారికి అన్నము దొరకదు అంటే ఆ జ్ఞానము దేవునికి ఇష్టానుసారమైన జ్ఞానం అన్నము మనకు దొరుకుతుంది బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలగదు మన బుద్ధి మనం ఆదరణ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యం కలగదంట ఆ బుద్ధి మరి ఆ నీతిమంతుని పోలి నడుచుకున్నట మనకు విదంగా విధంగా ఉండాల అందుకని మరి నీతిని అనుసరించి నడుచుకోవాలా తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టం వశం చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుతుండవని ప్రసంగి గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మరి ఆయన నామము మహిమపరచబడాల ఆయన నామము ఘనపరచబడాలి ఆయనే రాజు రక్షకుడు మరి ఇమానుయలైన దేవుడు లాస్ట్ మనం ఒక వాక్యం చూసుకొని నేను ముగిస్తాను వషేయ గ్రంథము వషేయ పదో అధ్యాయము పన్నెండో వచనంలో చూడండి వషేయ పది పన్నెండులో మనం చేయాల్సిన పనిది నీతి పలించినట్లు మీరు విత్తనము వేయుడి చూడండి నీతి పలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటు ప్రేమయను కోత మీరు కోయుడు ప్రేమయను కోత కోయుడి యహోవాను వెతుకుటకు ఇదే సమయము చూడండి మరి సమయం ఇంకా లేదు అని మనం ఇంతకుముందుకు మాట్లాడుతున్నాం అందుకనే సమయం ఇంకా ఉన్నదా సమయం మనకు ఇదే సమయము యహోవాను వెతుకుటకు ఇదే సమయము అయితే ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వరుషము కురిపించున్నట్లు ఇది వెనక దున్నని బీడు భూమిని దున్నుడి అంటు చూడండి ఇది ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నండి అంటుండే ఆయన ఏం కురిపిస్తున్నట్ట మన మీద ఆయన ఆయన ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి మీ ప్రవర్తనను ఆధారం చేసుకొని మీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోత ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంటారు చూడండి పాపమనే పంట కోసణం అందుకనే మనం అంట ఆయన అదే ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు అబద్ధమును అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంటుడు మనము మరి ఏ విధంగా ఉండాలంటే నీతిని ఫలించున్నట్లు విత్తనం వేయుడి అంటుడు మరి ఆ నీతి మనము ప్రకటించే ఉండాలని ఇక్కడ వాక్యం చెలవిస్తుంది వషయా పది పన్నెండులో నీతి పలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటుంది ప్రేమయను కోత కోయుడి ప్రేమయనే కోత మీరు కోయండి అని అంటుండు దేవుడు యహో వెతుకుటకు ఇదే సమయం ఇక సమయం లేదు మనకు సమయం లేదు కనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నండి అంటుడు మన సొంత ప్రవర్తనను ఆదరణ చేసుకుంటే ఏ విధంగా అవుతుందంటే మీ సొంత ప్రవర్తన ప్రవర్తనను ఆధారం చేసుకొని మీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దుండితివి కాబట్టి కనుక నీకు పాపమను నీ మీరు పాపమను పాపమను కోత ఉన్నారు అబద్ధపున అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అంట రెండు మన చేతుల్లే ఉన్నాయి ఎందుకంటే జీవ మరణంలో నాలుక వర్షమే మనము మంచి మాట్లాడితే మంచి వితితే మంచి పంటనే వస్తాం చెడు వితితే చెడు పంటనే వస్తాం అందుకని మరి మనిషి మనుషుడు ఏది వితితే అదే పంటకు వస్తాడు కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు బలాజులను నమ్ముకున్నావు కాబట్టి మరి ఆ పంటకై నువ్వు దున్నవు కాబట్టి మరి ఆ పంట నువ్వు అంటుండు నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి ఆ విధంగానే నీకు కలుగుతుంది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనంలో గలతీలకు పత్రిక ఆరో మూడులో ఎవడైనా నువ్వు వట్టివాడై ఉండి అంటే ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడలా తన్ను తాను మోసపరుచుకును అంటుడు చూడండి మనకు ఏమి తెలియకున్నా కూడా మాకు అన్ని తెలుసు మా అంత మనుషులు లేరు అన్న విరవీగుడు అంటే అతిశయించడం అన్నట్టు ఎవడైనాను ఒటివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే తన్ను తానే మోసపరుచుకును అంటుడు అవును తనను తానే మోసపరుచుకును అది తనే కాదు మనం మనం విధంగా ఉంటే మనల మనమే మోసపరుచుకుంటున్నామని గ్రహించుకోవాలి అందుకనే ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించుకున్న ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించుకున్న వాళ్ళను అప్పుడు ఇతరుని బట్టి కాక తమని బట్టి అతనికి అతిశయం కలుగును అంటు అవును ప్రతివాడును తన బరువు తానే భరి కదా అంతే ఎవని వారం వారే భరించాలని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు అందుకనే మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే వాక్య ఉపదేశము పొందుబాటు ఉపదేశించు మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను అంటే దేవునికి చెందవలసినవి ఏమున్నా కూడా మనము ఇవ్వవచ్చు అది హృదయపూర్వకంగా ఇష్టమైతేనే తనుగుకుంటూ గినుగుకుంటూ కూడా ఇవ్వకూడదు అందుకనే ఏడవచనంలో ఏమంటున్నాడంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనం ఎప్పుడు కూడా మోసపోయేవారిగా ఉండద్దు ఒకరిని మోసం చేసే వారికి కూడా ఉండద్దు దేవిని సంతోష పెట్టేవారిగా మాత్రమే ఉండాలని మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఏలయనగా తన శరీర శరీరమును బట్టి శరీరేచ్చరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి శ్రేయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయును మనము మేలు చేయట ఎందు మనము ఎక్కడికి మేలు చేసేవారిగా ఉండాలా కీడు చేసేవారిగా ఉండొద్దు అంటున్నాడు ఎందుకంటే మరి మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడంట అందుకని ఏమంటున్నాడంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబాడు మనుషుడు ఏ విత్తులో ఆ పంటనే కోయును నువ్వు మంచి విత్తుతావా మంచి మంచిగా వస్తావు చెడు విత్తుతావా చెడే గోస్తావు పాపం విత్తావా మరణం కోస్తావు అందుకనే మీరు మీ బలాడులు నమ్ముకొని చెడు పంటకై వితిరు కాబట్టి పాపం పంట కోసిరని అంటాడు అందుకనే మనుషుడు ఏ పంట వితితే అదే పంట కోస్తాడు కానీ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు కానీ మన స్థానం ఏందో మనం మెరిగి దేవిని సంతోష పెట్టే వారిగా ఆయన సాక్షులుగా ఉండటకు అనేకులకు నీతి పలించినట్లు మనము విత్తనమ్మ వేయాల ఎన్నడూ దున్నని బీడు నేలను మీరు దున్నుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు అది గ్రహించుకోవాలా విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి అనేకులకు ఈ సువార్తను ప్రకటించాల విత్తనం క్రీస్తును ఆ నీతి ప్రకటించమని మరి వాక్యం సెలవిస్తుంది ఆయన నీతిని రాజ్యాన్ని మొదట అన్ని మనకు సమకూర్చబడి జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుడి వాక్యం దీవించును మీ అందరికీ వందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటారు నైనా ప్రభు మాట్లాడుకున్న కొన్ని మాటలు ప్రభువ నీ పరిశుద్ధమైన మాటలు జీవము కలిగిన మాటలు మా హృదయాల్లో బాధ్యపరచుకుంటే సహాయం అనుగ్రహించండి ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు వాక్యం ప్రకారం మేము నడుచుకోవాలా మా జీవితాలను మేము సర్చ్ చేసుకోవాలి ప్రభు నీ కొరకాయ చెప్పాలి ప్రభు అవును తండ్రి ఎన్నడు దున్న బీడి నేలను దున్ను నీతి ఫలించున్నట్లు ఆయన విత్తనం వేయమంటున్నావు బ్రవర్ అవును ఆయన అలాంటి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి అనేకులకు మాకు అనుగ్రహించి ఆయన అనేకుల పట్ల భారం కలిగి ఆయన నీ సువార్థను ప్రకటించి రక్షణలోకి మేము తెచ్చుటకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ రాడున్న అందరికీ కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి బ్రదర్ యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ నెలీష్ అమ్మ గురించి సంతమ సిస్టర్ ప్రైజ్ రాడము సంతమ సిస్టర్ ప్రైజ్ రాడు ప్రార్థిస్తే రిక్వెస్ట్ యాదగిరి బ్రదరు రేణుకా సిస్టర్ గురించి ఎల్లిశమ్మ గురించి ముగ్గురి గురించి ప్రార్థించండి రేణుకా సిస్టరు యాదగిరి బ్రదరు ఎల్లిశమ్మ గురు స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా సర్వాధికారి సర్వశక్తి దయగలిగిన మా తండ్రి ప్రేమగలమ్మ ఏసయానికే వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా నికే స్తోతులు స్తోత్రాలనైనా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏసయానికే వందనాలనైనా ప్రభ నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్న తండ్రి నికే స్తోతులు స్తోత్రాలనైనా ప్రభ వాక్యం హృదయంలో నీరు చేయండి దేవ ఏసయానికే వందనాలు చెల్లించుకున్న తండ్రి యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన బ్రదర్ ను ముట్టండి తాకండి తండి తండి రక్షణ దయచేయండి నైనా పరిస్థితుడానికి వందనాల్ ప్రభా అరికాలు మొదలుకొని నైనా నడినెత్తి వరకు ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచేయండి మీ జీవాన్ని పోయండి వేసు ప్రభా ఆయనతో మాట్లాడండి రక్షణ మారు దయచేయండి ప్రభా ఏసయానికి వందనాలు చెల్లిస్తున్న ప్రతి గాయాన్ని మీరు కట్టండిసి ప్రభా ప్రతి గాయంలో ప్రభా మీ రక్త ప్రక్షణ దయచేయండి నిలబెట్టండి ఏసయ్య నీ రక్షణ పొందుకోవాలా ప్రభా అగ్ని కంచండి నీ దూతలు కాపుదల పెట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మీరు లేవనెత్తమని దేవా ఏసయ సహాయం చేయండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ రెండు కష్టం గురించి ప్రార్థిస్తున్నాం నాయన స్టర్ను ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వేసే అత్తండి మీ శక్తి మీ బలంతో నింపండి ప్రార్థన శక్తి దయచేయండి ప్రభావ విషయానికి వందనాలు శరీరంలో ఉన్న ప్రభావ ప్రతి బలహీనతను తీసివేయండి రజ విషయానికి వందనాలు నాయన ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టండి మీరు లేవనెత్తం వేసు ప్రభా మంచి అరుగుదల కావాలా వేసు ప్రభా మంచి ఆకలి ఉండాలా వేసు ప్రభా మీ హస్తం పెట్టి బాగు చేయండి పరిశుద్ధడానికి వదనాలు ప్రభావ ప్రార్థించటకు అయినా సహాయం చేయండి ప్రవా ప్రార్థనాత్మతో నింపండి మీ శక్తి బలంతో నింపండి సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండిసయ్యా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రవా ఎలిచామని కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు అయినా కంటి ఆపరేషన్ ప్రభావ మంచిగా జరిగింది సవా నీకే వందన ప్రభా మీరు అందరూ ప్రార్థనలు ప్రభా విని ప్రభావ ఆమెకు మంచి సూపు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకున్నా ప్రభా ఇంకా ఆమెకు మార్మల్స్ దయచేయండి రక్షణ దయచేయండి ప్రభా కుటుంబానికి అంతా రక్షణ దయచేయండి ఆయన మీరే సహాయం చేయండి ఇంకా మంచి ఆరోగ్యం మీద దయచేయండి ప్రభా మీరే ఆశ్చర్య అద్భుత కార్యలు కుటుంబాలకు రక్షణ దయచేయమని పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నా బ్రదర్ ప్రైజ్ అన్న ఉదయ్ సిస్టర్ గురించి యాదమ్మ సుందర్ ముగ్గురు గురించి ప్రార్థించరా ఈ రోజు ఉదయ్ సిస్టర్ కి సర్జరీ అయ్యిందన్నా బ్లీడింగ్ కొంచెం బ్లడ్ చాలా పారిపోతుంది ప్రార్థించండి సుందర్ గురించి యాదమ్మ గురించి ప్రార్థిస్తాం పరిశుద్ధుడ ఒక తండ్రి కృపామేడా జీవం దేవా దేవ ఐసు ప్రభ నిన్న నీడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిషుధుడిన దేవా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలవంత ప్రభావ ఉదయం నుంచి పేరు కొమ్మలు సజీ లెక్కలు కాచి కాపాడినైనా ఈక సాయంకాల సమరనైనా మీ పాదాలు చెంత చేరినైనా మీకు స్వరం మేము మీకు మేము ఆరాధించేలాగన మీరు ఇచ్చిన ఇక గొప్ప ధన్యతను బట్టి ఎంతో వందనాలు ప్రభావ ఎవరికి గొప్ప ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞత అస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా గొప్ప దేవ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాం నా దేవా నా ప్రభావాక్యం మీరు మాతో మాట్లాడే ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు మీకు ఇష్టడిగా మేము జీవించాలా మరియు విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అనేక చోట్ల మీ సువార్త ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలా ప్రభా ప్రతి ప్రయాసంలోనైనా నైనా మీరు మాకు తోడున్నంటారని మీరు వాగ్దానం చేసిన కాబట్టి నైనా అనేక ప్రాంతాలకు మేము వెళ్ళాలా సువార్థ పని మేము చేయాలా ప్రభావ సహాయపడమని ప్రతి బలహీనత నుంచి వివరాలు మీకు బలం మీ శక్తి మీ ఆత్మీయ నడిపింపు మాకు దయచేనైనా మా శక్తితో కాదు బలంతో కాదు ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తున్నారు పశుధాత్మ దేవ మీకు మమ్మల్ని నడిపించండి ప్రతి చోట మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం నా దేవానికి ఎంతో వందాలు అర్పించుకున్నమైనా ఆ రీతిగా ప్రభావ ఉద్దేశిస్తల గురించి మేము ప్రార్థిష్టమైన నాదేవాిడ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ఈరోజు సర్జరీ జరిగింది ప్రవా బ్లడ్ ప్రవా బ్లీడింగ్ ఆడుతుందంటే ప్రభా నా దేవా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆ బిడ్డ స్వస్థత కలుగును గాక ఏసుక్రీస్తు నామున పూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తాం నా దేవ బ్లడ్ సంపూర్ణంగా నార్మల్ దయచేయండి స్వస్థపచ్చండి ఆ స్కిన్ ప్రవా ఎక్కడైతే ప్రవా వర్ణయిందో ప్రభా ప్రతి స్కిన్ మీరు తాకండి ప్రభా మీ రక్త పరోక్ష అండగించినైనా ప్రవా మీరు ముట్టడిని ప్రభావిడ సంపూణి హీలింగ్ దయచేమని ప్రార్థిస్తాం స్వస్థ పచ్చడిని త్వరగా రికవర్ దయచేయండి హీలింగ్ దయచేయండి ఓ ప్రవాగ్ని కంచబెట్టండి ప్రవ్వ ఆ వార్డు లో పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులను కద్దిస్తున్నాం ఏ సకరిస్తున్నా నా దేవా ఒక వార్డు లో ఉన్న ప్రతి బిడని ప్రవ్వ గాయాలతో ఉంటున్నారు కాబట్టి ప్రతి బిడ మీరు స్వస్థపరచండి ప్రవ్వ ఓ దేవ వారి పాపములకు క్షమించినైనా మీ కనికరం చూపించింది ప్రాదినమైన బిడ్డలందరూ రక్షణ బంధాలు స్వస్థత బంధాలు ప్రతి హాస్పిటల్ ఆ హాస్పిటల్ ప్రతి ఒక్కరు ఏ స్వీకరిస్తున్న డిశ్చార్జ్ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్క రక్షణ బంధాలను కృపదించాను ఉదయం సార్ మీరు మీరు మీరు మీరు మీరు మీ జ్ఞాపకం చేసి देवा अच्छी प्रव्वा ఒక ఔదేవా అక్కడ జీవితం నుంచి ప్రవా ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు గొప్ప దేవానికి ఎంతో అన్న సుందర మేము ప్రాదిష్టం అయినా అక్క లివర్ మీరు తాకండిస్తే ప్రవా ఆ లివర్ ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియా ఏసు క్రీస్తునామాలు కాలిపోనుగాక హాలలు ఓ దేవ లివర్ లో ప్రవా అక్క దురాత్మలను ఆ దుష్టాత్మని గద్దిస్తున్నాం దుష్టాత్మ విచ్చిపెట్టి వెళ్ళిపో ఏసుక్రీస్తం నీకు ఆజ్ఞాపిస్తున్నాను అతని శరీరంలో పనిచే ఆ రక్తంలోనూ ఉండడానికి వీళ్ళు దురాత్మలరా బంధిస్తున్నాం ఏసుక్రీస్తునావులు ప్రభా మీరే సహాయపడమని ప్రార్థమైనా ఓ దేవా ఇసయ బిడ్డ నూతనంగా ప్రభావ మీరు బలపరచండి మీ కొరకు శాసనం పెట్టుకోండి ప్రతి పాపములు క్షమించండి ప్రభావ మీ కనికరిని చూపించమని ప్రార్థిష్టం అదేవాసయానికి ఎంతో వందాలనైనా ఆ కుటుంబాన్ని మీరు బలపరచుకోమని ప్రార్థిష్టమైనా అయినా మీకు మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభా యాదమ్మ శిస్థర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయినా కలువరిసీలనైనా మీరు పొందిన గాయాలలో ఆ బిడ్డకు సంపూర్ణ స్వచ్ఛత మీరు దైత్యమని ప్రార్థం పత్తి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం మేసుకరిస్తున్నాము దేవ సమృద్ధికరమైన జీవం లోకానికి వచ్చినైనా నా బిడ్డ ఆ బిడ్డ ప్రభా సంపూ స్వస్థత మీ జీవం దైత్యం అని నా దేవ రక్షణ మార్గం కుటుంబానికి అనుగ్రహించండి గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా ఓ దేవ ఆ కుటుంబాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచమని ప్రార్థిష్టం ఆ రీతిగా కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ కుటుంబీకులందరి గురించి మేము ప్రార్థిస్తాం మీ సంధిలో మరోసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం అయినా ప్రతి కుటుంబాన్ని ప్రభావా దేవించి ఆస్వాదించండి నూతనంగా మీరు అభిషేకించండి వాళ్ళ విశేషమైన కార్యాలు జరిగించండి ప్రతి ప్రాంతంలో ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ప్రతి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రతి ఇబ్బడే మీరు అభిషేకించినైనా అయినా మీ ఆత్మ నడిపింపు ది మేము ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రవా ఓ దేవాసాన్ని మీరు అక్కడ దినాల్లో మేము ఉంటుండేగా ప్రవా అయినా భయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రవా మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకోవాలా మరీ జాగ్రత్త పడి జీవించాలా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా మంచి పోరాటం మేము పోరాడాలా ఈ లోకంలో జీవించేంత కాలం ప్రవ్వా నైనా మీరు తిరిగి వచ్చేంత వరకు నైనా మేము సజ్జి నీ నామాన్ని ఘనపరచాలా నీ నామాన్ని ప్రవ ప్రసిద్ధి చేయాలా ప్రవ్వా అనేక చోట్ల సువార్త ప్రకటించలాగిన అలాంటి బలమైన సాధనగా బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ వింటున్న వాళ్ళు అందరూ మీరు ప్రతి చోట మీ కొర శాసనం నిలబెట్టుకోమని ప్రార్థిష్టం కృపగల దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా నా తండ్రి ఆ రీతి మేము ముందుకు పోవాలా అనేకులు ప్రభ శిష్యులుగా తయారు చేయాల ప్రవ్వ అలాంటి పరిచర్లు అలాంటి సేవా పరిచర్లు మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టం ఈ రాత్రి కాలశంలో మాకు మంచి నిధులు అనుగ్రహించినైనా ఏకములేశిని స్థుతించి గణపరచులైనా మీకు కృప దమని ప్రార్థిష్టం మా ఆత్మలను మా ప్రాణం మా శరీములను అయినా మీకు సమర్పిస్తున్నాం నైనా మరోసారి నైనా స్వీకరించండి ప్రభావ సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి మీకు పరిశుద్ధులు నడిపించండి ప్రవ్వ ఓ దేవా నైసయ మిమ్మల్ని శుద్ధులుగా తయారు చేయమని ప్రార్థిష్టం అయినా నైనా మిమ్మల్ని పోలి మేము నచ్చుకునే అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనలు పెట్టుకుని మీరు ఆకటి సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసుక్రీస్తో పరిశుద్ధం ప్రార్థించున్నాం తండ్రి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అన్న ప్రైజ్లాడన్నా చంద్రశేఖర మీరు ఆశీర్వాదం మన ప్రమైన ఏసుక్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదా అనంతక ఆ మేన్ అందరికీ ప్రెసిడెంట్ <im> <im> <im>